కంగ్రాచులేషన్స్ చూసాం అత్తయ్యా వెరీ గ్లాడ్ న్యూస్ రైట్ మీ అమ్మ చచ్చిపోయిందిగా ఆహా అదృష్టం అంటే నీదే అదృష్టం ఏ మాత్రం వచ్చింది ఏది ఆస్తి ఎంత వచ్చింది పోదు నీకేందుకు కాకపోతే మరెవరికి అత్తయ్యా కాబోయే అల్లుడిని మీ అమ్మ చచ్చిపోయిన తర్వాత నీకు వచ్చిన సదరు ఆస్తించి చూశావు ఇరు కూతురికి అంటే కూతురిని చేసుకోబోయే నాకు ఏమంటారు తెలియ సార్ కూతురు అంటే నిఘం చెప్పాల్సి వస్తే నీ ఇంగ్లీష్ మండ నీకంటే నేనే నాడు చెప్పాల్సి అలా వంశ ప్లస్ అనుగతంగా సవర్ణ దేవత వస్తున్నటువంటి తగిన ఆస్తి గారి తర్వాత వారి కూతురికి ఆ తర్వాత వారి మనవరాలికి వస్తుంది అసలు ఆ తెలుసు తెలుగులో తెలుగులో చెప్పండి తెలుగు మాస్టర్ అంటే సదరు తురిచం మగారి ఆస్తి మనవరాలికి చంద్రవలే చంద్ర అనే బాగానే ఉంది మీరు చెప్పిన చదరు గుప్తనం నా చేతులు పడ్డ తర్వాత మిగల దృష్టి మరి మీకేం వచ్చిందర్రా నేను బ్రతికుండా అని వాటాలు వేసుకుంటున్నారు గ్రాండ్ తులిషమ్మ గారు అంటే అదే మాట అంటే మహాఘనత వహించిన తులిషమ్మ గారు అని తాత్పర్యం ఉచితంగా ఒక అడ్వైజింగ్ ఇస్తాను వినండి మంచి వాళ్ళని చూసి అది ఆ తదరు డబ్బు అంటే మీ మాతార్జిత నోటు మీద పిచ్చి చేయండి క్యాపిటలింకు ఉంటుంది ఇంటరెస్టింగ్ ఇంటరెస్టింగ్ ఉంటుంది వేస్తారు మీరు ఇంగ్లీష్ నవ్వడానికి ఏంపుచ్చుకుంటారు అన్నవాడి ఎలాగో ఉన్నావు బాబు కడుపులో కాలు కుదిర ఒక కరగప్పు కాఫీ ఇచ్చు నా పేరు చెప్పి అక్కడ ఈవల్ రెస్టారెంట్ తో తాగేయండి వాడు ఒక్క పదిహేను పైసలు అడుగుతాడు ఇచ్చేసేయండి అయ్యామా వస్తారు అంత ఉచిత సలహా ఇస్తున్నావు నీకేమన్నా డబ్బు అవసరమా ఏమిటి ఉచితం మా మూడో అమ్మాయికి సంబంధం కుదిరింది సరే అతయ్యా పంపదీసి అప్పు గారి ఇచ్చారు నాలుగు మాసాల దాకా వడ్డీ వస్తుంది ఆ పైన వడ్డీ రాదు అంతకంటే అసలు రాదు నా మాట విని బెస్ట్ బిజినెస్ చెప్తే అది పెట్టు పౌల్ట్రీ ఫామ్ అంటే అంటే ఈ చోట వినకండి కోల వ్యాపారం ఈయనగారి చిన్నతల నుంచి ఈ వ్యాపారం చేస్తూనే ఉన్నాడు పక్కింటి వాళ్ళు ఒకటే గోళ కోళ్ళు పోయా అమ్మాన్ని పెట్టించి నాకు మనసు నేర్పించలే డబ్బు రాగానే నేర్పిస్తా అన్నావు కదమ్మా మా అమ్మమ్మ చచ్చిపోతూ ఆస్తిచ్చిపోయిందిగా అమ్మాయించదా డాన్స్ మా అమ్మమ్మ చచ్చిపోయిందిగా మా అమ్మమ్మ చిట్టి చిట్టి డ్యాన్స్ వేరే నేర్పించలేదు తల్లి ఇప్పుడు బాగానే చేస్తున్నావుగా చూడ అమ్మా బావాయన హనుమంతు నా పేరు హనుమంతుగా తల్లి వీరాంజనేయులు కోళ్ళ వ్యాపారమే సిటీ చేసేద్దాం అదంతా తర్వాత చూసుకుంటాం కానీ మీ మామయ్య ఏమయ్యారో కాస్త చూసిరా అసలే మతిమరుపు మనిషి మన ఇంటికి రాబోయే ఎవరింటికి వెళ్తారో ఏమిటో ఆయన రెండంత మేడం బేరం తాయా నాతో చెప్పారు కూడాను మరి డబ్బు మీ దగ్గరుందిగా హార్డు క్యాష్ టెన్ థౌసండ్ పుసుగు వెళ్ళే ఉంటాడు డబ్బులు ఎనివ్వటాయి అజో అయో బీరువా ఆ డబ్బు అంతా ఉంది తాారం చూడు అయ్యో బాబాయ్ ఇప్పుడు ఇక్కడికి తెచ్చిన చేపగా ఉంచారు పెద్ద ట్రవెలింగ్ ఏ వచ్చింది ఎక్కడ పెట్టారు సరిగ్గా చూడమ్మా మేమంతా ఇక్కడే ఉన్నాం కూడాను ఇక్కడ మనం తీసినాక చాలా ఎవరు అయ్యా దొంపల మ్యాస్టర్ ఏమన్నావు మళ్ళీ కొత్తపోయిరే నాము కాలకురుగుడి కాయలంతా మాత్రం నేను దొంపల మ్యాస్టర్ అయ్యానే ప్రతి వారికి అసలు అయిపోయింది దెంచి లేదు కంచి లేదు ఉసిరికాయ మహా ఎగురు పడుతున్నావు మా ప్రాణం చెవులు ఏమైనట్లు ఇక్కడ ఎవరు తీయకపోతే ఆ నాకు తెలుసు మీరంతా కలిసి నా సొమ్ము కాజేయడానికి ఎత్తులేస్తున్నారు నేనెవరి తెలుసా మాదిరాత మరీమ్మ కూతురు భగవంతుడా తెల్లాలి ఎవరమ్మ చూశాను రా బాబు నేను నా ఇచ్చినాడు అత్యంత ఎత్తిని వేసుకున్నానా వేసుకునే ఉంటాను ఇదిగో మరిడమ్మత్తయ్య ఒకరపాటు మరిడమ్మ మీ అమ్మగా అవ్వాలి క్షమించు రామకృష్ణ అత్తయ్య నీ ఇష్టమైతే కోళ్ళ వ్యాపారం పెట్టు లేకపోతే మాని అంతేగాని నాకు తెలిసలేవా ఈ పిచ్చికమ్మ కబూర్లో ఇప్పుడే పోలీసు రిపోర్ట్ ఇస్తా చిన్నప్పటి నుంచి చేసిన దొంగకోడ వ్యాపారం అంతా బయటికి కట్టారు ఒక్కొక్కడు సత్యం కూడా నాకు తెలియదమ్మా నేను తాను చూడకూడవా కూతురు పెళ్లికి డబ్బు కావలసిన కోసం వీరాంజనే వీరాంజనే అయితే నాకు కానీ నా సంగతి నీకు అసలు తెలియదు నేను అసలే రేచిక్క మనిషిని ఈ డిఫరెంట్ మెంట్ నా దగ్గర సాగవు అవసరం అయితే కూతురు పెళ్లి స్టాపింగ్ అన్నా చేస్తారు కానీ తాళించు తగ్గుతాను మాత్రం నా ఘటన చేయాలి ఏమో నాకేం తెలుసు నీవు తల కింద పెట్టుకు పడుకుంటావుగా చూశానే నీ బొందా బొందా అరగంట క్రితం కూడా చూసిన జ్ఞాపకం నాకు అయితే నాన్నే అమ్మ తీసాడేమో జ్ఞాపకం వచ్చిందా మామయ్య ఇందాక బీరువా దగ్గరికి వెళ్ళడం కూడా చూశాను ఇట్లా హోన్ హైసరికి ఇల్లు కొనే ఉంటాడు ఇప్పుడు ఇల్లు అందుకన్నా ఇల్లు చాలదు ఆ సంగతి అన్నడుగుతామమ్మా మేము ముసరాడుగు వెళ్ళి అయితే నా పదివేల రూపాయలకు కాళ్ళు వచ్చాయన్నమాట ఏదో మంచి చదువుకున్న వాడిని చూసి అమ్మాయి పెళ్లి ఘనంగా చేద్దాం అనుకున్నానర్రా అయితే చిట్టి తల్లి నాకు ఇచ్చి పెళ్లి అయితే రే డబ్బు పోవడమే మంచిది అపచక్రం మాట్లా మాట్లాడకు ఇంతకు తాళ చూర మరి తాళేది మీ అమ్మమ్మ డబ్బు రాకుండానే హరించిపోయింది పుట్టించి వారి ఆస్తి మా అమ్మ మాకి చచ్చిపోయిన ఆస్తి పొరపాటు పొరపాటు చచ్చిపోయిన తర్వాతే నీకు ఇచ్చిన అమ్మా మరి నా డ్యాన్స్ మాట ఇప్పుడు చెయ్యి మేమంతా చూస్తాం వీరంజనేయ స్వామి మీ మామయ్య ఎటు వెండాడో చూసి నాయనా ఆయన ఇంకా మావయ్య అత్తయ్య డబ్బుతో ఇల్లే ఉన్నాడు లేక పాత బాకీ తీర్చి అడించాడు సరాసరి ఋషి చేసే వెళ్ళిపోయాడు అమ్మా ఒకసారి ఇల్లంతా చూడలే పరుపు చుస్తల్లోనూ నవ్వారి బద్దల మధ్య మెంతులు చదువు పెట్టలేదనకాలా దాసలు నీకు అలవాటేగా ఈ రహస్య మార్గంలో ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాడే ఇక్కడికి తెచ్చిన జ్ఞాపకం ఉండే అమ్మా అది నా వెతుకుదాం కదా మాచిరాజు మరిడమ్మ కూతురికి ప్రత్యక్షంగానే ఉండగా మళ్ళీ గంగానమ్మ ఉంది కదా అయ్యా బ్రేక్ఫాస్టింగ్ టైమింగ్ అయ్యింది మళ్ళీ నేను సెలవు తీసుకుంటాను సజ్జ నైవేద్యం అనగానే మ్యాస్టార్కి నోరు ఊరినట్టుంది బ్రేక్ఫాస్టింగ్ జ్ఞాపకం వస్తుంది అయ్యా మీరు సెలవు తీసుకుంటే మనకి గాని తాళం చెవులు దొరికే వరకు తమరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు మరి సాయంత్రంపోతే మంచి ఉడక అసలే నాకు బ్లడ్ ప్రెషరు డాక్టరు ఎర్లీ మీల్సింగ్ అన్నాడు డాక్టర్ ఎర్లీ మీల్సింగ్ అన్నాడు బాగానే ఉంది మరి మా అత్త తాళం చెల్ సింగ్ అంటూ ఉంది తక్కువ గడప తుక్కని అయ్యో కాశీ అన్నా ఉంటే ఇప్పించండి కదా అపరాణం దాటింది కూడా దాట్ ఇడ్ ఆల్ డోంట్ కుక్ అయ్యా అలా కుర్చీ మీద సాయంత్రం దాకా సిట్టింగే అచ్చునా శాతవాహన దొరికాయ్యా చిట్టి తల్లి విరిగిపోయాయి ఏం జరిగింది చిట్టి ఏమిటయా నువ్వు మెంతులు సురుగు వెనకనే వెనక పిల్లల్ని పెట్టింది అమ్మా చేయి నేను ఓడుస్తూ ఉంటే కాస్తూ ఉంటే కతిపీట మీద పడేదాన్ని అత్తయ్యా ఏ ముహూర్తంలో మీ అమ్మని ఇక్కడ డబ్బు మొట్ట చెప్పిందో కానీ పిందాకుడు ముహూర్తంలో కరెక్ట్ నేను అదే అనుకున్నా లేకపోతే కత్తిపీట పక్క నితావు మీద పడాల్సింది పోయి అమ్మా నా ప్రాణం శ్వాసస్తోంది తాళం చెవులు ఎప్పుడు దొరుకుతాయి పంతొమ్మిది వందల డెబ్బైలో అయ్యా మాత్ర దేనికైనా తొందరపడి చూడండి ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి అప్పుడు మీ మీదే అనుమానం స్థిరపడిపోయి తాళం చెవులు మీరే తీసింగు అనుకోవచ్చు ఏమిటి తాళం చెవులు నేను తీసింకా ఏమిటి అలాటప్ప వ్యవహారం అనుకున్నారు ఏమిటి అనంతరమై వస్తున్నారు వారిని అడిగి వ్యవహారం డైరెక్ట్ గా తెచ్చేస్తా ఏమిటి వేస్తారు ఇల్లు తొడి దగ్గర కొట్టేస్తుంది మీకు ఇప్పటిదాకా ఆరోగ్యం బాగుంది అనుకుంటున్నాను కూతురి బిడ్డకి మీద అప్పిస్తావా అన్న మీద అప్పివ్వను తాకట్టు మీరు అప్పిస్తారు నా పిండవు కూడా మీరు అప్పిస్తారు నా బీరో కూడా మీరు అప్పిస్తారని చెప్పొచ్చు కదా తాళం చెలు చెప్తారు ఎవడికి కావాలి తాళం చెలు స్టాండ్ అప్పని పెంచారు ఓన్లీ వేస్తారు తెలియక ఉంటారు ఏమిటి మీరు అనిస్తున్నారు అసలు రేచిక్క మనిషిని కడుపు ఒక ఆలుతో ఉంది ఉడడం డాక్టర్ పెళ్లి స్థాపించడానికి చేస్తా గారు ఎవడికి కావాలి తాళం చెలు ఇదిగో ఏమిటి ఈ హడావిడి ఎప్పటి పురుషమ్మ చెప్పండి ఏమిటి అలా చూస్తా నోటి మీద అప్పిస్తారు వాళ్ళు ఇవ్వాలి తాకట్టి మీద ఇష్టాలు నా పిండ కూడా మీరు అప్పిస్తారు రాకండి ఏమిటి ఇది ఇది ఏమన్నా ఇల్లా కురుక్షేత్ర మహాసంగ్రామంగా లేకపోతే ఇదికోసలు పంటారా అత్తయ్య గల్లాపీడు కావంచోలుగా వస్తాం మామయ్య ఎవరో తాంబూలం వేసేశారు ఏమిటి వేసేశారు వేసేశారు తాంబూలం వేసేశారు బరంగా వదిలిపోయింది ఆ పాదుడ నీ మాతార్జితను వచ్చిన తర్వాత నీకు ప్రపంచం కనిపించిందికే అంతకు ముందు జాది కుక్కల్ని నా వెనక వెనక తిరిగేదానికి ఎంత అన్యోన్యతలక పొలిసేదానికి డబ్బు వచ్చిన తర్వాత ఒక్కనాడంటే ఒక్కనాడు నాకు పకోడిని వండిపెట్టావు అంతే కావాలి నీకు అంతే కావాలి మీరు నవ్వకండి పిల్లలు దంచుకుంటారు ఏమి అది కాక మీరు నవ్వితే దేశానికి అరి పురానికి వచ్చిన కొత్తలో ఓసారి నవ్వారు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఓసారి నవ్వారు అదేదో దేశంలో గొప్ప దేశ నాయకుడు చచ్చిపోయాడు మళ్ళీ ఇప్పుడు నవ్వుతున్నారు అలంచోలు పోయేది పోతాయి పోతాయి ఏమండి మర్యాదగా చెప్పండి బీరువాలో డబ్బు కావాలి చక్కపెట్టుకుంటే నీ గుంప దిగిపోను నీకు ఇటువంటి బుద్ధులు కుడుతున్నారేమిటి డబ్బు మోసులో నీకు భూమి ఆకాశాలే కనిపించడం లేదా ఏమిటి అదిగో నేను అలా మన చేతో పనుండి వెళ్ళి వస్తాను ఇలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ ఆడకివ్వాలి ఎడ్ కలిసి అని పిలిపించి డిఫర్మేటింగ్స్ ఉంటే వేయించకపోతే నా పేరు అప్పలాచార్య హైయర్ ఎలిమెంటరీ స్కూల్ తిలక టీచర్ ఆఫ్ టెన్ ఇయర్ ఇన్సర్ సర్వీసింగ్ కాదు నా కోసం వచ్చి వెళ్ళారట అవును అవును నా ఆరో చెప్పాడు అయినా మ్యాక్స్ గారు కోపం సగం ఏం చేసేస్తున్నారు వినండి చైనులు గారు అయ్యా నోటు మీద అప్పిస్తావా నోటు మీద అప్పేమని నా బొండ మీద అప్పేమో మ్యాక్స్ గారు ఆపండి ఆపండి అయ్యా చైను గారు నేను వచ్చిన పని తర్వాత చెబుతాను కానీ ముందు ఆటలు గట్టికి మా ఇంట్లో పది రూపాయలు పోయా ఆగండి బాబు చప్పనివ్వండి డబ్బు పోలేదు దాని తారు తాగన్ చెవులు కాస్త కరారావుడు చుట్టేశాయి వెళ్ళిపోయాయి మావిడి మా అందరినీ ముద్దంగా చేసేస్తుంది అయ్యా చెరువు గారు అయ్యా మీరు ప్రశ్న చెబుతారు కాబట్టి సదరు తారించే ఎవరి దగ్గర ఉన్నాయో చెప్పి మిమ్మల్ని ఆపద నుండి కాపాడాలి మరి ఏమిటిది అయితే ఈ గళ్ళల్లో గడి మీద గురు దక్షిణ ఐదు రూపాయలు ఉంచండి ఏమి రూపాయలు ఉన్నాయి అయ్యా అరువు రాసుకోండి తర్వాత ఇస్తాం అలా చేయండి సరే ఏం చేస్తాం ఇవాళ దొరికినవన్నీ అరువు కేసులే శని రాహు ఇంత ప్రవేశించాడు దేవుడి తాళించవడి కోసమే నువ్వు ఆగాయ్యా మధ్యలో మాట్లాడకు ఇదిగా ఈ వేపమండ పుచ్చుకొని ఉంపుతూ ఉండు నువ్వుతూ ఉండరాజం పలకు చాము ఇక్కడున్న వారి దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయిట అయితే తెలుగు మ్యాక్స్టార్ దగ్గరే రానిపించిన అదేమితే నువ్వు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు అయ్యో నా మటిమ్మ చెప్పుడు జ్ఞాపకం వచ్చిందండి వచ్చింది చాలా చెవు ఇదిగో నాతో అటుకుని బోడ్ లో దోపుకున్నాను నీ మీద డిఫనైటింగ్ సూటింగ్ వేయించి మ్యాక్సార్ మ్యాక్సార్గండి ఇదిగో ఏమే మ్యాక్స్టార్కి ఆకలి బాగా వేస్తుంది కానీ అందరికి ఇక్కడే వడ్డి వడ్డిస్తా వడ్డిస్తాడు